చార్యవృతా వందే గుపరంపరా సహనా సహనౌ భునక్తు సహవీకరవహై తేజస్వినామధీతమస్విహై ఓ శాంతిశాంతిశాపురుషపురుషోన్నరసమయ తేద మే వశిర అయందిణపక్ష అయముత్తర పక్ష అయమాత్మా ఛం ప్రతిష్ట తదప్యేష శ్లోకో సో అన్నారుషనా రేతో రూపేణ పరిణతాత్ పురుషు శిర పాణ్యాకృతిమాన్ అది పురుష అంటే కా చేతులు మొదలైనటువంటి ఆకారము ఒక ప్రాణీ అంటే మనుష్యప్రాణి ప్రాణులనేకం మనుష్యప్రాణి ఇక్కడ చెప్తున్నాం ఆ పురుషుడు జన్మిస్తాడు పురుషుడు అంటే పూర్ణ ఆత్మని కాదు ఇక్కడ అర్థం అన్నం నుంచి పూర్ణాత్మ పుడుతుందా అన్నం నుంచి అన్న శరీరం పుడుతుంది శరీరం అంటే ఫుడ్ బాడీ ఆ ఫుడ్ బాడీకే ఇక్కడ పురుష అని పేరు సవా ఏషపురుషోన్నర సమయ అని వాక్యం అది ఇప్పుడు చెప్తున్నాను వాహ్యం సవై ఏష పురుష అన్నర సమయ పురుషాకృతి భావితీభ్యోంగేభ్యేజస్సంభూతం రేతో బీజం ఇక్కడ కొన్ని వాక్యాలు శంకరులు సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ వాక్యాలు మాట్లాడారు అంటే ఎంత నాగరికత పెరిగిన సమాజమా అని అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చె చేసి చెప్తే ఇప్పుడు గొప్ప యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో బాగా అడ్వాన్స్డ్ ప్రొఫెసర్ అనదగ్గ మాట్లాడదు అలాంటి మాటల్లో మాట్లాడతారు వెరీ ఇంట్రెస్టింగ్ అయితే మాట్లాడేసి ఇంక వర్ష్యూ చేయరు బయోకెమిస్ట్రీ ఆ బయోకెమిస్ట్రీ అక్కడితో ఆఖరు మళ్ళీ ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతారు దాంతోటి అయ్యో ఇంత సైన్స్ మాట్లాడుతున్నారే ఇంకా మాట్లాడతారేమో అని అనుకుంటూ వీలుండదు వరికే సూచన చేసి వీడిస్తారు అంటే అంటే మనస్సుకి అక్కడ ఇంపార్టెన్స్ లేదు అలా అనుకోవాలి మనం ఈయన ఏమంటున్నారంటే ఇక్కడ సవా యశ పురుష అన్నరసమయ ఈ పురుషుడు అంటే శరీర దృష్ట్యా పురుషుడు అంటాం శరీర దృష్ట్యా పురుషుడు సో శరీరముతో తాదాత్మ్యమును చెంది ఉన్న పురుషుడు అర్థం ఈ పురుషుడు అన్నరసమయ అన్నము అన్నం అంటే తిన్న ఆహారం అన్న శబ్దానికి ఇంకో అర్థం ఉంది తర్వాత వస్తుంది ఇక్కడ ప్రస్తుతానికే తినే ఆహారం దానికి రసం ఉంటుంది రసం అంటే అలా పిండితే రసం వస్తుందని కాదు అర్థం రసము అంటే సారము అని అర్థం రసాన్ని తిరగేస్తే సారము సో తిన్న అన్నాన్ని సార స్వీకరించడం జరుగుతుంది సో అన్న రసము అదే ఫుడ్ అంటే ఇంకా మనం తినేదంతా ఫుడ్ అవ్వదు దాంట్లో సారమే శరీరంలో రక్తము మాంసము ఇతర ధాతువుల రూపంగా ఏడు ధాతువులు ఉన్నాయి ఆ ధాతువుల రూపంగా పరిణామాన్ని చెందుతూ ఉంటుంది మన తిన్న అన్నమే సో అన్నరస మయహ మయట్ అనే పద ప్రచయం అది ఈ మయట్ అనే ప్రచయానికి వికారార్థం సో అన్నరస వికారహ మయట్ వికారార్థం చక్కగా ఆయన వికారహ అన్నరసమే మార్పుని చెందితే ఇది వచ్చింది దాన్ని వికారము మట్టే మార్పు చెంది కొండ దాన్ని వికారము పాలే మార్పు చెంది పెరుగు అయింది అలాగే అన్నరసమే మార్పును చెంది ధాతువుల రూపంగా మధ్య మాంసము మొదలైన ధాతువులుగా తయారైంది దాన్ని అన్నరస వికారహ ఈ శరీరం శరీరాన్ని పురుష శబ్దంతో మాట్లాడుతున్నారు అంటే ప్రాణం ఉన్న శరీరం అని అర్థం శవాన్ని గురించి కాదు అందు గురించి పురుషశబ్ద ప్రయోగం చేశారు అది ఆయన వివరిస్తారు హీ కుడ్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ దేన్ ఆయన ఎలా వివరిస్తున్నారంటే అసలు ఈ ఫుడ్ బాడీ ఉంది దీనిని తల్లి గర్భంలో ప్రవేశ తల్లి గర్భం దగ్గర నుంచి ఆలోచించేస్తారు దాన్ని తల్లి గర్భం నుంచి ఆ ఫుడ్ బాడీ గ్రోత్ ఆరంభమైంది తల్లి గర్భంలో ఒక కణ రూపంగా ప్రవేశించినటువంటి ఈ ఫుడ్ బాడీ అక్కడ నుంచి ఫుడ్ని సమా పోగు చేసుకుని బాగా పెరిగి పెద్దదయ్యి జన్మని పొంది ఇంకా పెరిగి పెద్దదయ్యి ఆఖరికి ఒబేసిటీ ప్రాబ్లం దాకా వెళ్ళింది ఈ ఫుడ్ బాడీ అయితే ఆ కణం ఉంది కదా మరి అక్కడ శురువు అయి దొరకచ్చు కదా అక్కడ ఎలా ఇది ఇహాసైన ఆరిజిన్ ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న కణము ఇతిహాసైన ఆరిజిన్ అది ఎక్కడి నుంచి వచ్చింది పురుషుని రక్తం నుంచి వచ్చింది అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పురుషుని రక్తంలో ఉన్నదే అక్కడ ఎక్కడ వచ్చింది అంటే అక్కడ వాడు తిన్న ఆహారం యొక్క సార అది నిర్మాణం అయింది సో అంతవరకు వెళ్ళచ్చు అంతవరకు వెళ్తే చాలు ఇంకా ఆ వాడు తిన్న ఆహారం ఎక్కడి నుంచి అలా ఇంకో జనరేషన్ వెనక్కి వెళ్ళినా మీకు అంతే సమాచారం ఉంటుంది కొత్త సమాచారం ఏం రాదు కాబట్టి ఆ పాయింట్ దాకా వెళ్ళిపోతా అక్కడ వాడు తిన్న ఆహారం నుంచి ఈ కణము డెవలప్ అయిందన్నావే ఈ కణము ఈ తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ ఇంతటి ఆకారాన్నే పొందింది అంటే సో ఆ ఆకారము యొక్క బీజశక్తి దాంట్లో ఇమిడి ఉండాలన్నమాట ఎక్కడి నుంచి వచ్చిందంటావు ఆ బీజశక్తి కేవలము ఆహారమే అయితే ఆహారంలో తలా చేతులు కాళ్ళు లేవు కదండీ ఆహారము ఆ ఫుడ్ బాడీ టుగదర్ విత్ ద జెనెటిక్ కోడ్ అని చెప్పాల్సి ఉంటుంది అదే ఆయన అంటున్నారు పురుషాకృతి భావితం రేత బీజం సో తల్లి గర్భంలో ప్రవేశించటానికి ముందు అది పురుషుని యొక్క శరీరంలో రేతో రూపంగా ఉన్నది రేతస్వరూపంగా ఉన్నది అదే బీజం అది బీజశక్తి దాని బీజము అంటే గొప్ప విస్తారమును పొందటానికి కలిగిన సామర్థ్యానికి బీజము పేరు ఆ పొటెన్షియల్ అని అర్థం ఆ పొటెన్షియల్ రూపంలో ఆ కణం ఉన్నది ఇప్పుడు ఈ కణము అన్నసారమే కదా అన్నసారమే అయితే అన్నసారమైనట్టు అన్నసారమైనా ఇంకా ఏదైనా ఉందంటే సంథింగ్ మోర్ ఈజ్ దేర్ ఇది వాట్ ఈస్ దట్ సంథింగ్ మోర్ పురుషాకృతి భావితం భావితం అంటే ఇట్ ఈస్ లోడెడ్ ఇట్ హ్యాజ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇట్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ పర్సన్ హూ కన్స్యూమ్డ్ దట్ ఫుడ్ పురుషుడు ఉన్నాడే మగవాడు వాడు ఆహారం తీసుకుంటూ ఉంటాడు ఆహారం తీసుకుంటే ఆ ఆహారం నుంచి రసరూపంగా ఈ రేతస్సు నిర్మాణమైనది అయితే ఆ కణం నిర్మాణం అవటంలో ఆ కణమునందు భావితం ఇట్ ఈజ్ లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్ భావితం అంటే అదే వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏ పురుషుడు ఆహారం తిన్నాడో ఆ పురుషుని యొక్క ఆకారానికి సంబంధించిన సమాచారము అంటే కాళ్ళు చేతులు ఇటువంటి ఈ పురుషాకారం ఉన్నదే దానికి సంబంధించిన సమాచారం అంతా దాంట్లో ఉంది పురుషాకృతి భావితం రేతహ బీజం అయితే అంటే పురుషాకృతి అంటే దాంట్లో చేతులు కాళ్ళు ఈ రకంగా అనేక అవయవములు ఉన్నాయి లీవరు స్పీన్ కిడ్నీ ఓ బ్రెయిన్ హండ్రెడ్స్ ఆఫ్ అవయవాలు ఉన్నాయే ఈ అవయవములకు సంబంధించిన సమాచారం అంతా ఆ కణంలోకి ఎలా వచ్చింది అంటే ఆ తిన్నవాడు వాడు కదా తిన్న వాడు ఆహారం తిని ఆహారాన్ని రసరూపంగా వాడు అరిగించుకున్నాడు అరిగించుకునేప్పటికీ వాడి యొక్క అంగములు ఎన్నైతే ఉన్నాయో సర్వేభ్య అంగేభ్య ఆ అన్నము అంగములన్నింటి నుండి తేజ తేజస్సు తేజస్సు అంటే ఇక్కడ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ లైఫ్ అది సంభూతం ఒకచోటకి చేర్చబడినది అది రేత అది బీజము ఆ తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ సరిగ్గా అటువంటి పురుష దేహాన్నే అది పొందినది అటువంటి పురుష దేహాన్నే తన చుట్టూ నిర్మాణము చేసుకున్నది సో అంచేతనే ఇప్పుడు పశువు భక్షించింది అనుకోండి ఆహారం ఇప్పుడు ఆవులు అన్నం పెట్టారు ఆవులు గెడ్డే తినక్క అన్నం కూడా తినచ్చు ఏముంది మీరు అన్నం పెడితే అన్నమే తింటుంది ఈ రోజుల్లో ఆవులు గెడ్డే తినాలి నేను ఏమేమి ఉంది అన్నం పెట్టాను అనుకోండి అది అన్నం తింటుంది అన్నరస అన్నరసమయమైనటువంటి కణము దాని దేహంలో నిర్మాణం అవుతుంది ఆ కణమునందు ఆవు దేహము యొక్క సమాచారం ఉంటుంది తప్పిస్తే మరో ప్రాణి దేహము యొక్క సమాచారం ఉండదు అంటే అర్థం ఏమిటి అది ఏ దేహాకృతిలో అన్నము రసముగా స్వీకరింపబడుతుందో ఆ రసంలో ఆ రసం నుంచి నిర్మాణమైన కణంలో ఆ దేహాకృతి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఆ సమాచారం కూడా కోడ్ రూపంగా ఉన్నది ఇక్కడ పురుషుడు పిక్చర్లో ఉన్నాడు కనుక పురుషాకారం ఏదైతే కాళ్ళు చేతులు మొదలైన పురుషాకారమునకు సంబంధించిన తేజస్సు ఒక సమాచారం రూపంగా కోడ్ రూపంగా ఆ కణమునందు ఉన్నది అదే ఈ పురుష దేహం కింద వృద్ధి చెంది జన్మను పొంది సో ఈ విధంగా ఆ కోడ్ అయితే ఉంది బట్ ఇట్ ఈస్ మెయిన్ మోస్ట్లీ అన్నరస వికారము అని ఆ విధంగా చేశారు అంటే ఏ దేహాన్ని ఇప్పుడు ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి వాడేమనుకుంటాడు Uh, I am, uh, what am I? What are you? Suppose I ask you, what are you? What are you? Andte? I am this body. This is what I am. Now, this is the food body. You cannot be the food body. That's why I am the food body and you are not allowed. This food body is not allowed to be used in the food body. That's why blood is not allowed to be used in the blood. Blood is not allowed to be used in the blood. blood. ఇంకో కొత్త బ్లడ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు కలవలో నీరు ఉంటుందండి ఇప్పుడున్న నీరు ఇంకో ఐదు నిమిషాల తర్వాత ఉండదు అది కూడా కొత్త నీరు వస్తుంది అలాగే ఇప్పుడున్న బ్లడ్ నెల అయ్యేప్పటికి మారిపోతుంది ఇదే బ్లడ్ ఇలాగే ఉండి పక్షంలో మీరు ఇంక భోజనం చేయాల్సిన అవసరం ఉండదు నీళ్లు తాగక్కర్లేదు భోజనం చేయక్కర్లేదు అదే బ్లడ్ అలాగే ఉంటుంది బట్ ఈజ్ ఇట్స్ నో ఇప్పుడున్న బ్లడ్ మారిపోతుంది స్టొమక్ క్లైనింగ్ ఈవేళ ఉన్నది మూడు రోజుల తర్వాత మారిపోతుంది కాల్షియం బోన్స్లోని కాల్షియం అది ఈవేళ ఉన్నది రెండేళ్లలో పూర్తిగా మారిపోతుంది కాల్షియం కూడా మారిపోయిందంటే ఇంకా అంతకుముందు నువ్వు ఇవన్నీ మారిపోయిన తర్వాత ఎప్పుడో కానీ కాల్షియం మారదు సో ఈ విధంగా ఇదే ఫుడ్ బాడీని నేను అన్నానికి వీల్లేదు ఇదే ఫుడ్ బాడీ నేనైనట్లయితే రెండేళ్ల క్రితం నేను లేను అని చెప్పాల్సి ఉంటుంది రెండేళ్ల క్రితం నేను లేననో లేకపోతే రెండేళ్ల క్రితం ఉన్న నేను వేరు ఇప్పుడు ఉన్న నేను వేరు అని చెప్పాల్సి ఉంటుంది అలా ఉందా మన అనుభవం అలా లేదు కాబట్టి ఫుడ్ బాడీలో వచ్చే చేంజెస్ అన్నింటినీ దర్శించేటువంటి ద్రష్టగా నేను నిలిచి ఉన్నాను ఫుట్బాడీలోనే మార్పులు వస్తున్నాయి కాబట్టి యు ఆర్ నాట్ ది ఫుడ్ బాడీ సో యు ఆర్ ద సమ్ ఎంటిటీ సమ్ ఫోర్స్ సమ్ లైఫ్ ఫోర్స్ అరౌండ్ విచ్ ద ఫుడ్ బాడీ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఇట్ అండర్ చేంజెస్ ఇట్ టేక్స్ బర్త్ అండ్ ఇట్ డిజాల్వ్స్ ఎగైన్ ఇట్ టేక్స్ బర్త్ ఎగైన్ ఇట్ డిజాల్వ్స్ సో యు ఆర్ దట్ లైఫ్ ఫోర్స్ అనే ఆ పాయింట్ని బాగా హైలైట్ చేయడం కోసం ఈ విధంగా ఈ ఫుడ్ బాడీ మీమాంస చేస్తున్నారు అక్కడ బట్ ప్రతి వాడు ఈ ఫుడ్ బాడీయే తాను అనుకుని ముందుకు సాగుతూ ఉంటాడు కాబట్టి ఈ సర్వజనసాధారణమైనటువంటి పరిజ్ఞానాన్ని కూడా పిక్చర్లోకి తీసుకుని ఇట్ ఈస్ దేర్ ఉన్న జ్ఞానం అది ఆ జ్ఞానం వెనుక కూడా ఏదో కొంత అభిప్రాయం ఉంది కదా ఆ ఫుడ్ బాడీ యొక్క నిర్మాణం చుట్టూ ఆ లైఫ్ ఫోర్స్ చుట్టూనే ఈ ఫుడ్ బాడీ నిర్మాణం అవుతోంది కనుక దెర్ ఈస్ అన్ అకేషన్ ఫర్ మిస్టేక్ ఆల్సో మిస్టేక్కి అకేషన్ ఉంటేనే మిస్టేక్ చేస్తా ఎనుగును చూసి దోమనేమో లేకపోతే దోమను చూసి ఏనుగనో అనుకోరు సో సందర్భాన్ని బట్టే మిస్టేక్కి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫుట్బాడీ దగ్గర మిస్టేక్ చేస్తున్నారు కనుక లెట్ హస్ వ్యాలిడేట్ దట్ మిస్టేక్ ఓకే బాగానే ఉంది నువ్వు అలా అనుకుంటున్నావు నువ్వే కాదు నేను కూడా అలాగే అనుకుంటున్నాను ప్రపంచంలో అందరూ అలాగే అనుకుంటున్నారు పోన్లండి అమ్మాయ్యా ఇప్పుడు పై మాట చెప్పండి కానీ ఇవి అనుకుంటున్నది కరెక్టో కాదో కొంచెం పరిశీలించాలి అని పై మాట చెప్పచ్చు దానికోసమని ఈ ఫుడ్ బాడీ తాదాత్మ్యం చెందిన జీవుడు యొక్క మీమాంస ఇక్కడ చేస్తున్నారు పురుషోన్నత సమయ తర్వాత తస్మా జాయతే సోపి తథరుషాకృతిరేవ సార్ అదే అంచేతనే ఈ పురుషుని శరీరంలో రేతో రూపంగా కణ రూపంగా ఉండే బీజం ఏది కలదో అదే ఆ పురుషుని యొక్క మొత్తం ఆకారం యొక్క సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ అంతని కూడా ఉనికిపుచ్చుకుని తనలో నింపుకుని ఉంటుంది అంచేతనే అది తల్లి గర్భంలోకి వెళ్ళగానే తల్లి గర్భము ఇట్ ఓన్లీ ప్రొవైడ్స్ ఎన్ మీడియం ఫుడ్ మీడియం ఉండాలి బ్యాక్టీరియా గ్రో అవ్వాలన్నా ఒక మీడియం అగరగారు మీడియమో ఏదో మీడియము ఒక టెంపరేచరు హ్యూమిడిటీ ఇలాంటి కండిషన్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి ప్రొవైడ్ చేస్తే ఈ కణము ఆహారాన్ని తన చుట్టూ నిర్మాణం చేసుకుని వృద్ధి చెందుతుంది మీడియం సో మదర్స్ హూమ్ ప్రొవైడ్స్ దట్ మీడియం ఓన్లీ అండ్ దట్స్ వై యూ హ్యావ్ ఎ బేబీ ఇఫ్ యూ కెన్ రెప్లికేట్ దట్ మీడియం అవుట్ దెన్ యూ కెన్ హ్యావ్ ఎ గ్రోత్ ఆఫ్ ద సెల్ ఇన్ టు ఏ ఫుల్ప్లెట్ బాయ్ ఆర్ చైల్డ్ అవుట్ ఆల్సో దట్ ఈస్ వైట్ ఈస్ గల్ ఎ బేబీ టు సమ్ ఎక్స్టెంట్ సో మదర్స్ హోంబ్ ఇట్ ఓన్లీ ప్రొవైడ్స్ ఎ మీడియం ఫర్ గ్రోత్ బట్ అదర్వైజ్ ద పొటెన్షియల్ అండ్ ద కోడ్ ఈజ్ ఆల్ దేర్ ఇన్ఇట్ ఆల్రెడీ తల్లి గర్భంలో ప్రవేశించేప్పటికే ఉంది దాంట్లో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పురుష దేహం నుంచి అది సంతరించుకుంది కాబట్టి అంచేతనే ఆ పురుషుని యొక్క ఆకారం అంతా కూడా దీనికి వస్తుంది తస్మాత్ అఫ్కోర్స్ తల్లి కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఎక్స్ వై కదండి సమ్ కంట్రిబ్యూషన్ ఈజ్ దేర్ ఫ్రమ్ మై మదర్స్ సైడ్ ఆల్సో బట్ జెండర్ ఈజ్ డిఫైన్డ్ బై ది ఫాదర్ సో జెండర్ని జెండర్ ఈజ్ ది మెయిన్ థింగ్ అండి అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ సెకండరీ ప్రైమరీ ఈస్ జెండర్ దట్ ఈస్ డిఫైన్డ్ బై ది ఫాదర్ నాకు ఒక ఆయన కలిశారు మంచి పెద్ద సంస్కృత విద్వాంసులు విద్వత్తు ఏమైందండి ఒక అంశంలో విద్వాంసులు అవ్వచ్చు ఇంకో అంశంలో అజ్ఞానం ఉండొచ్చు వీ షుడ్ రికగ్నైజ్ దాట్ ఎరగెన్స్ పనికిరాదు సో ఆయన ఆయన ఒక గృహస్థు ఉన్నాడు ఆ గృహస్థికి ఐదుగురు ఆడపిల్లలు ఈ ఐదుగురు ఆడపిల్లలు ఈజ్ న్యూస్ అండ్ సైటీ మన సొసైటీలో అట్లీస్ట్ ది అదర్ డే టుడే మేబీ సిచ్యువేషన్ మస్ట్ హ్యావ్ చే ఎందుకంటే ఐదుగురు అల్లుళ్ళని తీసుకురావాలి ఐదు కట్టాలు ఇవ్వాలి ఐదు పెళ్ళిళ్ళు చేయటానికి ఐదు ఇంటూ ముప్పై నూట యాభై ఇళ్ళు ఎక్కి దిగాలి యావరేజ్ని మినిమం ఇంతకీ ఐదుగురు అమ్మాయిలు అన్ని విధాలు యోగ్యంగా ఉంటాయి వీళ్ళకి ఏదైనా రూపంలో తేడా వచ్చినా అయిపోయింది దీనిపై వీళ్ళకి చదువు తక్కువైతే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంక ఇన్ని సమస్యలు ఉంటాయి సో ఐదుగురు ఆడపిల్లలు ఈ మధ్యన కొంచెం పరిస్థితి ఇంప్రూవ్ అయింది అర్వైజ్ ఆడపిల్ల వివాహము అంటే పెళ్లి చేసి ఇల్లు కట్టి చూడని సామెత ఉంది సంస్కృతుల్లో కూడా ఉన్నాయి దారిక హృదయ దారిక పితు ఎక్సెట్రా సో ది రీజన్ ఈజ్ సొసైటీ వాస్ లైక్ దాట్ ఎనీవే సో ఐదుగురు ఆడపిల్లలు ఆయన అంటారు ఈ ఐదుగురు ఆడపిల్లలు కనడానికి హేతువు భార్య అంటారు నేను పైన భార్య కాదు నువ్వు నువ్వేనాయా హేతువు భార్య కాదు భార్య నత్తి మీదకి తోసేక నిందని అంటారు ఆయన ఒప్పుకోరం ఆయన అంటారు ఈ భార్యను నిద్రపెట్టి ఇంకో భార్యను వివాహం చేసుకుంటే పురుష సంతానం కలుగుతుంది అన్న అంటే నేను అన్నాను ఆవిడ నిన్ను వదిలిపెట్టి ఇంకోవన్న పెళ్ళాడితే ఆవిడికి పురుష సంతానం కలుగుతుంది డోంట్ టాక్ లైక్ దట్ అని నేను చెప్పాను బికాస్ దట్ ఈస్ ది ట్రూత్ బట్ హీ డజంట్ యాక్సెప్ట్ ఇట్ నేను పండితున్నా అంట నీ పండించడానికి దీనికి సంబంధం లేదు యూ డోంట్ నో ఎనీ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ ఒకరగడేబౌట్ ఇట్ యూ డోట్ నో ఎనీథింగ్ సో ఈ విధంగా అది ఆ పురుషాకారము పురుషుడు హీ ప్రొవైడ్స్ ద మెయిన్ కంటెంట్ అఫ్కోర్స్ మదర్ హ్యాస్ హర్ ఓన్ కంట్రిబ్యూషన్ ఎనీవే సో అంచతనే తస్మాత్ యో సోపి తురుషాకృతిరేవ స పురుషుని యొక్క ఆకారము వాడు మనుష్యాకారమైతే పుట్టేటువంటి శిశువు మనుష్యాకారము అక్కడ పశువు కనుక అయినట్లయితే ఆ పురుషము అంటే ఆ మేల్ పశువు అయినట్లయితే పుట్టే శిశువు పశువు అలాగా అదే అంటారే సర్వజాతిషు జాయమానా జనకాకృతి నియమ దర్శనాత్ సో శంకర్లో హీఈస్ గోయింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ సార్ట్ ఆఫ్ జెనిటిక్ డిస్కషన్ అంచేతనే జాతి జనకుని యొక్క ఆకారం చేతను నియమింపబడుతూ ఉంటుంది జాతి నిర్దేశం అలా చేయాలి అంచేతనే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను భవిష్య పురాణంలో ఉంది ప్రసంగం భవిష్యపురాణంలో ఉంది మహాభారతంలో ఉంది మనుష్య జాతి ఒక్కట లేక మనుష్య జాతి ఒక్కటి కాదు బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి ఎట్సెట్రా ఏవో కొన్ని జాతులు ఉన్నాయా అని మీమాంస చేస్తే పూర్వపక్షం ఏంటంటే కొన్ని జాతులు ఉన్నాయి అని సిద్ధాంతం ఏంటంటే కొన్ని జాతులు లేవు జాతి నిర్వచన ఇలా ఉంటుంది ఒకే జాతి ఉన్నది సో నాలుగు జాతులు లేవు అక్కడ ఒకటే జాతి ఉన్నది సరే డివిజన్ ఆఫ్ లేబర్ని బట్టి మీరు నలుగురిని పెట్టారు అనుకో అక్కడ ఇంకా కొంచెం ఏంటి మోటుగా మాట్లాడతారు నాలుగు జాతులు కనుక ఉన్నట్లయితే బ్రాహ్మణుడునో ఇంకొక జాతికి చెందిన క్షత్రియ జాతి స్త్రీ వాళ్ళిద్దరూ వివాహం ఆడితే వాళ్ళకి పుట్టే శిశువు మనుష్యుడు కాకూడదు మరొకటి వాళ్ళు ఇలాగంటి మీమాంసంతా చేసి ఇట్ ఈజ్ నాట్ ఫోర్ జాతీస్ ఇట్ ఈజ్ ఓన్లీ వన్ జాతి గోవులు ఒక జాతి బర్రెలు ఇంకో జాతి గో గోట్స్ అంటే మేకలు ఇంకో జాతి మనుష్యులు ఇంకో జాతి అలా దట్ ఈజ్ ది జాతి అంతేగాని మళ్ళీ మనుష్యుల్లో మళ్ళీ అవాంతర జాతి భేదం లేదు అవాంతర కుల భేదం నువ్వు చెప్పు మరో చెప్పు మరో చెప్పు జాతి భేదాన్ని సో జనరు మనుష్య శబ్దం చేతనే వ్యవహరిస్తారు ఎనీవే సో సర్వజాతిషు జాయమానా జనకాకృతి దర్శనాత్ మనుష్య జాతి గోజాతి ఇలాంటి జాతులు కూడా ఆ పుట్టేటువంటి ప్రాణులు ఎప్పుడూ కూడా ఆ తండ్రి యొక్క ఆకారాన్ని పుడికిపుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి తండ్రి పురుషుడైతే తండ్రి హ్యూమన్ అయితే వీడు హ్యూ హోమోశాపియన్స్ అయితే ఈ శిశువు కూడా హోమోసాపియన్స్ తండ్రి కనుక కౌ అయితే శిశువు కూడా కౌ అలాగే మేల్ ఆర్ దట్ దట్ వారీస్ లో లైక్ దాట్ సో అక్కడి నుంచి దీనికి సంబంధం సో దట్ ఈస్ హౌ ద పురుష పురుష అన్నర సమయ అని అలా నిర్ నివ నిరూపించారు తర్వాత సర్వామీ అన్నరసవికారే బ్రహ్మవంశ్యవే అవిశిష్ట కస్మాత్ పురుష ఏ గృహ్యత ఇక్కడ మళ్ళీ ఒక శంక ఇప్పుడు అంద అన్ని ప్రాణులు బ్రహ్మవంశ్యములే బ్రహ్మవంశ్యములు అంటే బ్రహ్మగారి వంశానికి చెందినవి బ్రహ్మ బ్రహ్మగారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కాదు బ్రహ్మ అంటే పరంబ్రహ్మ అన్ని ప్రాణులు పరబ్రహ్మ నుండే పుట్టాయి కదండి ఎందుకని తస్మాత్వా ఏ తస్మాత్ ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయు రగ్ని అగ్నిరాపహ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం ఈ అన్నం నుంచి గోవు పుట్టింది ఈ అన్నం నుంచి బర్రెలు పుట్టాయి ఈ అన్నం నుంచి గోట్స్ పుట్టాయి ఈ అన్నం నుంచి మనుషులు పుట్టారు చీమలు పుట్టారు బ్యాక్టీరియా కూడా అన్నం నుంచే పుడుతున్నాయి సో సర్వము అన్నము నుంచే పుడుతున్నప్పుడు ఆ అన్నము పరంపరగా బ్రహ్మ నుండి పుట్టినది బ్రహ్మాత్మ నుండి కాబట్టి సమస్త ప్రాణులు బ్రహ్మవంశ్యములే అటువంటిప్పుడు కాబట్టి బ్రహ్మవంశ్యత్వము అంటే బ్రహ్మ యొక్క వంశమునకు చెంది ఇట్ ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ తర్వాత అన్నరస వికారత్వము ఆవు అన్నరసవికారమే బర్రే అన్నరసవికారమే మనిషి అన్నరసవికారమే అన్ని ప్రాణులు అన్నరసవికారములే రెండు ఆస్పెక్ట్స్లోనూ కామనే ఉంది సో సమస్త ప్రాణులకు ఈ రెండు రెండు ఫ్యాక్టర్స్ నెంబర్ వన్ అన్నరసవికారమై ఉండుట రెండు బ్రహ్మవంశమునకు చెంది ఉండుట సమానంగా ఉంటుంటే ఇక్కడ కేవలము పురుష పురుషోన్నరసమయ పురుష అని ఎందుకంటే పశువు కదా పక్షి కాదా కేవలం మనిషే పురుష అంటే మనుష్యుడు అని అర్థం మనుష్యుడే ఎందుకు తీసుకుంటున్నావు అని ప్రశ్న సహజమే న్యాయమే కదా ప్రశ్న కస్మాత్ పురుష ఏవో గృహ్యతే దానికి సమాధానం ప్రాధాన్యా పురుషుడు ప్రధానుడు అగుట వలన ఈ మొత్తం సృష్టి అంతలో పురుషుడు అంటే మనుష్యుడు ప్రధానుడు అగుట వలన ఏమిటండి ప్రధానం ఏమిటి రెండు చేతులు రెండు కాళ్ళు ఉండడమా ప్రధానం ఏమిటి వాటి ఈజ్ ప్రధానం అంటే అంటే ఏం చేతంటే రెండు చేతులు రెండు కాళ్ళు అని లెక్క నాలుగు కాళ్ళు అయితే పక్షి రెండు చేతులు రెండు కాళ్ళు అయితే పురుషుడు అని మీరు లెక్క వేశారనుకోండి అప్పుడు కంగారులను కూడా పురుషుల కింద లెక్క వేయాల్సి ఉంటుంది వాటికి కూడా రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయి అలా కాదు లెక్క ఏదో ఒక ప్రాధాన్యం ఉండాలి కదా ఏమిటా ప్రాధాన్యము కిం పునః ప్రాధాన్యం ఏమిట ప్రాధాన్యము అంటే కర్మజ్ఞానాధికార వేదం వేదము బయోకెమిస్ట్రీను అవి చెప్పడం కోసం రాలేదు కర్మాధికారము పురుషుడికే అంటే మనుష్యునికే ఉన్నది మానవునికి మాత్రమే కర్మ ఎందు అధికారము జ్ఞానమునందు కూడా మానవునికే అధికారము మనుష్యాధికారత్వాత అని ఒక బ్రహ్మసూత్రం అవుతుంది సో ఇప్పుడు ఆవు యొక్క ఆత్మ ఏమిటి బ్రహ్మ దోమ యొక్క ఆత్మ బ్రహ్మ మనుష్యుని యొక్క ఆత్మ బ్రహ్మే అటువంటప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని మనుష్యుడితో పాటుగా ఆవులకినూ దోమలకి కూడా ఎందుకు బోధించకూడదు అంటే తప్పే లేదు నువ్వు చెప్పింది కరెక్టే కానీ వాటికి అధికారము లేదు ఆ ఉపాధిలో ఆ బుద్ధి ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత వాటికి అవి మళ్లీ జన్మలో మనుష్య జన్మని పొందుతాయి ఖాయంగా ఎందుకంటే పశుజన్మ అది దుఃఖరూపంగా ఉండి పాపక్షయమైపోతుంది మనుష్యుడు గురించి మా మాట చెప్పడానికి మళ్ళీ జన్మలో వీడు మనుష్యుడు అవుతాడనే నమ్మకం ఏం లేదు వీడు బొద్దిం కావచ్చు లేకపోతే ఏక పిల్ల అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎందుకంటే వీడు పాపాలు కూడా చేసే అవకాశం ఉంది వేరే పశువుకి పాపాలు చేసే అవకాశం లేదు పుణ్యమో అవకాశం లేదు పాపం అంతా క్షయం పుణ్యం పెర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు పశువుగా ఉన్న జీవుడు తప్పనిసరిగా నెక్స్ట్ బర్త్లో హయ్యర్ లెవెల్కి పోతాడు ఆ హయ్యర్ లెవెల్ మనుష్య జన్మ కాబట్టి అప్పుడు వాడికి అధికారం వస్తుంది అంతవరకు అధికారం లేదు కనుక కర్మాధికారం యజ్ఞం చెయ్యి యాగం చెయ్యి పూజ చేయి ఇవన్నీ మనుష్యులకే పశుపక్ష్యాదులకు ఉండవు ఊరికే కొంతమంది అలా కథ కింద చెప్తూ ఉంటారు నేను పాఠం చెప్పేప్పుడు అంటే ఓ కుక్క వచ్చి కూర్చునేది ఆ కుక్క శ్రవణం చేస్తుంది కాబట్టి దానికి కూడా మహాపుణ్యం ఉండాలి అని అంటే మంచిదే అంటే మన వేదాంతం పవిత్రమైనది పశువులను కూడా పవిత్రం చేస్తుంది ఆ రకంగా సెంటిమెంటల్గా బాగానే ఉంది కానీ శాస్త్రం ఒప్పుకోద్దు ఆ కుక్క ఇట్ హాజ్ గాట్ సమదర్ థింకింగ్ ఈ సాధువులు చూస్తే కుక్కలకి ఒక దే గో టు ఎక్స్ట్రీమ్స్ ఏదర్ దే షౌట్ దార్కెట్ ది ఫెలో ఆర్ దే ఫాలో హిమ్ సమ్ సమ్ రెస్ ఈ కుక్కలో రేసిస్ట్ ఉండస్ ఆర్ రేసిస్ట్ ఈ సంగతి మనకి ఎప్పుడో తెలుసు రోజు అమెరికాలో ఈ మధ్యనే కనిపెట్టారు కుక్కలో రేసిస్ట్ అని వాళ్ళకి తెలిసింది ఈ మధ్యన రేసిస్ట్ అని ఇప్పుడు తెలిసిందనికో అయ్యో నన్ను అడిగితే నేను ఎప్పుడో చెప్పుడు కుక్కలు వేసిస్తుంది అవి ఇప్పుడు మామూలుగా మీరు ప్యాంటు షర్టు వేసుకున్నారనుకోండి మీ జోలికి రాదు అది అది పంచ కట్టుకుని భుజం మీద కళ్ళుగా వేసుకున్నారనుకోండి కొంచెం ఎగదెగా చూస్తుంది వీడు ఎవడరా వీడు వీడు దిస్ వెలో స్లీవ్స్ టు అవుట్ అఫ్ ది పిక్చర్ ఇది అవుట్ క్యాస్ట్లో ఉన్నాడే అని కంగారు పడుతుంది అది ఆ పంచారం అవి మాసిపోయి ఉన్నాయనుకోండి ఇంకా అది కంగారు కూడా పడదాం అది దూకేస్తుంది మీదకి ఇట్ ఇట్ బార్క్ సెట్ హిమ్ గివెన్ హాఫ్ ఎ ఛాన్స్ అది కనిచేస్తుంది కూడా కాబట్టి ఇట్స్ రేసిస్ట్ డాగ్స్ ఆర్ రేసిస్ట్ సో ఎనీవే ఎనీవే సో మనుష్యునికి మాత్రమే అధికారం ఒకరికి వాటికి అధికారమేమి ఉండదు ఇంకేదో అంటూ ఉంటారు అలాగ అధికారం ఉండదు మనవాళ్ళు ఏవో కథల కింద చెప్పేస్తూ నేను ఆ కథలు ఎన్నైనా చెప్పొచ్చు రొమాంటిక్గా ఉంటాయి కానీ శాస్త్రంలో విషయాన్ని ఖచ్చితంగా నివా నిరూపిస్తారు కదా ఎంక్వైరీ చేసి నిరూపిస్తారు కాబట్టి మానవునికి మాత్రమే అధికారము అదే ప్రాధాన్యం ఇక్కడ ఇక్కడ ఉపనిషత్తులు వైకమిస్ట్రీని వాటిని చెప్పడానికి రాలేదు మనుష్యుడికి తన స్వరూపాన్ని బోధించడానికి వచ్చాయి మనుషుడికి మాత్రమే అందుకోసం ఇక్కడ పురుష శబ్దం చేతనం మనుష్యుడే స్వీకరింపబడుతున్నాడు అదే దాన్నే వివరిస్తున్నారు ఆయన అది సంగ్రహవాక్యం అది కర్మజ్ఞానాధికార దానికి వివరణ పురుష ఏ కర్మ అర్థిత్వా కర్మజ్ఞానయోరధిక్రియతే అదే మనుష్యుడు మాత్రమే కర్మయందు జ్ఞానమునందు కర్మజ్ఞానయో ఆ రెండింటియందు అధిక్రియతే అధికారమును కలిగి ఉన్నాడు అధికారము అంటే పవర్ అని కాదు అధికారము అంటే యోగ్యతనం మనవల అధికారము అనే పదాన్ని మిస్యూజ్ రాంగ్ అందరం రాంగ్ మీనింగ్లో వాడేసి కొంత తప్పు కొంత దోషం వచ్చింది అధికార ఎందుకంటే రాంగ్ మీనింగ్లో పదాన్ని వాడితే రాంగ్ వాల్యూస్ కూడా వచ్చేస్తే సిస్టమ్ సో అధికారము అంటే మాకే ఉంది అధికారం మీకు లేదు ఇది డొమిసైల్ పాలసీ సో సంథింగ్ లైక్ దాట్ సో నో ఇట్ ఈజ్ నాట్ దాట్ ఇట్ ఈజ్ నాట్ దాట్ దెన్ వాట్ ఈస్ ఇట్ యోగ్యత అధికార శబ్దానికి యోగ్యత అని చెప్తే ఈ మొత్తం రాంగ్ నోషన్స్ అనేవి పక్క పెట్టు యోగ్య ఎలిజిబిలిటీ అదే అధిక అదే కర్మణ్యేవా అధికారం వస్తే కర్మ చేయడానికి మాకే అధికారం ఉంది మరి మీ మాట మీకు అధికారం లేదు నో దట్ ఈజ్ నాట్ ది వే మాకు మీకు కాదు ఇక్కడ డిమిసైల్ పాలసీ ఏం కాదు ఇట్ ఈజ్ యోగ్యత యోగ్యత ఏమిటి ఉంటుంది అది అయోగ్యత అయోగ్యత శాస్త్రమే చెప్తుంది శాస్త్రం మూడు నాలుగు పాయింట్లు చెప్తుంది చూసుకో అవి నీలో ఉన్నాయా అవి వేళ సరే వెళ్ళిరా మీలో కూడా అయితే నేను కూడా నీతోటే వస్తావు కదా లెట్ సీట్ ఎవరిలో ఉంటే వాళ్ళది లేకపోతే వర్కౌట్ కాదు అది ఇదేమీ రికమెండేషన్ వ్యవహారం ఏం కాదుగా సో అధికారం కర్మ జ్ఞానము కర్మ ఏంది అధికారం ఉండాలి జ్ఞానం ఉన్నది అధికారం ఉండాలి ఈ అధికారం వేరే అధికారం వేరే కర్మ చేయాలంటే కొంచెం దిట్టంగా ఉండాలి వాళ్ళ డబ్బు ఉండాలి అయితే కర్మ ఏం చేస్తారండి సో జ్ఞానం ఉందనుకోండి కొంచెం శమధమాలు ఉండాలి శమధమలు లేకుండా ఉంటే జ్ఞానానికి పనికిరా శక్తత్వాత్ అర్థత్వాచ్ వస్తున్నా వెనక్కలు కుదాలన్నా మీరు అనేది ఐఎమ్ కమింగ్ సో ఎప్పుడు వెర్బ దగ్గరికి వెళ్ళిపోతాం ముందు సో అధిక్రియతే కర్మజ్ఞానయోహ అధిక్రియతే మనుష్యుడికే కర్మాధికారము జ్ఞానాధికారము ఎందువల్ల శక్తత్వాత్ సమర్థ సామర్థ్యము ఉండుట వలన కాబట్టి కర్మ చేయాలంటే సామర్థ్యం ఉండాలా ఏమి సామర్థ్యము విధి నిషేధ వివేక సామర్థ్యం ఇది విధి ఇది నిషేధము ఈ కర్మ మనం చేస్తే పుణ్యం ఈ కర్మ మనం చేస్తే పాపం అనే వివేకం వీడికి ఆ వివేకం లేకపోతే కర్మ ఏం చేస్తాడు అటువంటి వివేకము దానికి శక్తి అని పేరు వివేక శక్తి వివేక బలము అది పురుష మానవులకి మాత్రమే ఉన్నది తర్వాత అర్థిత్వాచ్య స్వర్గాదులు మానవులకే కావాలి స్వర్గ ఆవుకి స్వర్గం కావాలా అని దానికి ఏం తెలియదు దానికి స్వర్గం అక్కర్లేదు మోక్షం అవక్కర్లేదు ఇది అదన్నో అర్థిత్వం ఉండాలి నేను ఐఎమ్ ఫెడప్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ సీకింగ్ ఐ వాంట్ మోక్ష హీఈ్ ఎ జ్ఞానాధికారి నాకు స్వర్గం కావాలండి వాడు సీకర్ వాడు కర్మాధికారి సో అది అర్థిత్వము అంటారు అర్థి అయి ఉండుట కోరిక కలవాడు అయి ఉండుట అది కావాలని తహతహ కలవాడు అయి ఉండుట అది ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అర్థిత్వం అది అధికారం సో ఇప్పుడు వీసా అమెరికా వీసా లైన్లో ఎవడు నిలబడతాడు ఎవడు నిలబడటానికి అర్హుడు అంటే ఎవరికైతే అక్కడికి వెళ్ళాలనే కోరిక ఉన్నదో వాడే నిలబడటానికి అర్హుడు కోరిక లేదనుకోండి ఏంటంటే బాగా సో ఇట్ ఈస్ లైక్ దట్ అది కాకపోతే మరొకటి మేము మొన్న జర్మనీ క్యూలో నిలబడ్డా వెళ్ళేది అర్థిత్వం ఉండబట్టే నిలబడ్డాం అర్థిత్వం లేదనుకోండి మళ్ళీ ఇంకోసారి వెళ్దా ఉండే నాకు ఎవరో ప్రపోజల్ చేశారు సెకండ్ అప్పీల్ వేద్దా ఉండేది నేను అన్నాను నేను ఏడాది ఐఎమ్ నాట్ ప్లానింగ్ ఇట్ ఐఎమ్ నాట్ థింకింగ్ అఫ్ అవి అర్థిత్వం పోయింది అంచేతనే వెళ్ళలేదు సో ఈ విధంగా అర్థిత్వం ఉండాలి దేనికైనా అదొక క్వాలిఫికేషను సో శక్తత్వాత్ ఈ క్వాలిఫికేషన్ మనుషునికే ఉన్నది కనుక ఇక్కడ మనుష్యుడికే ప్రాధాన్యము అదే ఇంకా ఓ శృతితోటి చెప్తున్నారు ఆయన పురుషేత్వేవా ఆ విస్తరా అది సో ఆత్మా ఇప్పుడు ఈ ఆత్మ అంటే సచ్చిత్ అండి సచిత్ అది ఒక స్టోన్లో ఉందనుకోండి అక్కడ కేవలము సత్తే మనకి గోచరిస్తూ ఉంటుంది స్టోన్లో చిత్తు యొక్క శోభ మీకు కానరాదు సత్తు బాగా దృఢంగా గోచరిస్తూ బండరా ఎలా పడి ఉంటుంది ఎక్కడికి కథల మెదళ్ళు అలాగే ఉంటుంది దాన్ని సత్తు యొక్క శోభ కనపడుతోంది కదా అస్థి ఏమండ రాయ అక్కడ ఆస్థి ఉపదేళ్ల తర్వాత రాయ నామాల గుండు ఆస్తి ఎక్కడికి పోదు అస్థి అలాగే ఉంది సో అక్కడ అస్తిత్వం బాగా మీకు కనపడుతుంది చిత్ రోజు మనుష్యుడిలో అస్తిత్వము చిత్వము రెండు కూడా బాగా ప్రకటమవుతున్నాయి హయాంలో రెండూ ఉన్నాయి అంచేతనే ఆత్మా పురుషేత్వేవ ఆవిస్తరా పశువునందు కూడా సత్తు చిత్తు సమాన బలంతో ప్రకాశించట్లేదు సత్తు కొంచెం బలంగా ఉంది చిత్తు పిసర తక్కువ ఉంది పశుపక్ష్యాదులు ఎందు మనుష్యుల్లో మటుకు రెండూ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంచేతనే ఆవిస్తరా బాగా చక్కగా ప్రకటమవుతోంది ఆత్మ పురుషుని ఎందు పురుషుని ఎందు దేహమునందు బాగా ప్రకటమవుతోంది ఎలాగా సహిప్రజ్ఞాన సంపన్న తమ హి హీ ఎంచేతనంటే హీ బికాజ్ సహా పురుషుడు ఉన్నాడే ప్రజ్ఞానేన సంపన్నతమ ప్రజ్ఞానము అంటే కాన్షియస్నెస్ అండి కాన్షియస్నెస్ అంటే ఏటో తెలుసిన కంటితో చూచే శక్తి చెవితో వినే శక్తి ముక్కుతో ఆఘ్రానించే శక్తి చర్మంతో స్పర్శన తెలుసుకునే శక్తి మనస్సుతో మననం చేసే శక్తి విజ్ఞానంతో జ్ఞానాన్ని పోగు చేసుకునే శక్తి దీని పేరు కాన్షియస్నెస్ అంటే దాన్నే విజ్ఞానము అంటారు దాన్నే ప్రజ్ఞానమని కూడా అంటారు ప్రజ్ఞానం అన్నా విజ్ఞా విజ్ఞానం అంటే విశేష జ్ఞానం పర్టికులర్ నాలెడ్జెస్ స్పెసిఫిక్ నాలెడ్జెస్ ప్రజ్ఞానం అంటే ప్రకృష్ట జ్ఞానం బాగా చక్కగా తెలుసుకోగలుగుతాడు చక్కగా చూస్తాడు చక్కగా వింటాడు అనే ఆ సో ఈ ప్రజ్ఞానం ఉన్నదే ఇది అన్ని ప్రాణుల్లోనూ ఉంది చేమలో ఉంది దోమలో అన్నింట్లోనూ ఉంది కానీ ప్రతి ప్రాణీ సంపన్న ప్రజ్ఞానైన సంపన్న ఎండవుడ్ విత్ ప్రజ్ఞాన కాన్షియస్నెస్ బట్ సంపన్నత సుప్రీం అతిశయ సంపన్న సుప్రీంలీ ఎండౌండ్ విత్ కాన్షియస్నెస్ ఎవరు మానవుడే సహి ప్రజ్ఞాన సంపన్నత అద్యతనే విజ్ఞాతం వదతి విజ్ఞాతం పశ్యతి అనే వీడు విజ్ఞాతం vadati Telusukuni మాట్లాడతాడు పశుపక్షియాదులు అంత పని చేయలేవు తెలుసుకోలేవు ఒకవేళ తెలుసుకున్నా మాట్లాడలేవు మాటలాడుట ఇట్స్ అనదర్ ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్ దట్ ఈస్ విజ్ఞానం సో విజ్ఞాతం దట్ ఈజ్ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ఈజ్ ఆల్సో విజ్ఞానం సో ఈ విధంగా ఈ విజ్ఞానశక్తి ఆ ప్రజ్ఞానము బహు బహుముఖంగా పూర్ణంగా ఈ మనుషులో బాగా ప్ర విజ్ఞాతం వదతి తెలుసుకుని మాట్లాడతాడు విజ్ఞాతం పశ్యతి తాను తెలుసుకున్న దానిని చూస్తాడు ఇప్పుడు చూ విజ్ఞాతమేవో పశ్యత్ యూనో సో తెలుసుకున్న దాన్నే చూస్తాడు కానీ తెలియని దాన్ని ఎవడు చూస్తాడు డాక్టరు తెలిసిన రోగాన్ని గుర్తుపడతాడా తెలియని రోగాన్ని గుర్తుపడతాడా వాడికి తెలుసుండాలండి తెలుసుంటే గుర్తుపడతాడు డైతే ఇంకేం గుర్తుపడతాడు ఇప్పుడు ఎక్స్రే ఇలా చూపిస్తే మీకు నేను నేను మీరు గుర్తుపట్టే గుర్తుపడతాం గుర్తుపట్టలేము ఎందుకని విజ్ఞాతం పశ్యత్తు తెలుసుంటే గుర్తుపడుతుంది సో విజ్ఞాతం వదతి విజ్ఞాతం పశ్యతి తర్వాత వేదశ్వస్తనం వేదలోకాలోకవు ఈ మంత్రాలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఆయన చూడండి ఈ మనిషిలో బాగా ఆ ఆత్మచైతన్యం ప్రకటమవుతోందని ఏదో ఉపనిషత్తుల నుంచి కోట్ చేస్తున్నారు శంకర్ సో వేదశ్వస్తనం సో శ్వస్తనం అంటే రేపు జరగబోయేదాని వేద వీడు తెలుసుకుంటాడు వీడు జ్యోతిష్ శాస్త్రాన్ని బట్టు అయితే మిటీరియలాజికల్ సైన్సెస్ దాన్ని బట్టి వీడు తెలుసుకుంటాడు పశుపక్ష్యాదులు కూడా కొంత సెన్స్ చేస్తాయి కానీ ఇంత బలంగా సెన్స్ చేయలేవు అవి కూడా ఓ లెక్కలో అవి కానీ బాగా రేపు జరగబోయేదాన్ని వీడు బాగా తెలుసుకుంటాడు అంచేతనే ఎప్పుడు ఇన్సెక్యూరిటీతో భయపడుతూ ఉంటాడు ఎందుకంటే రేపు దృష్టి వీడికి ఎక్కువ ఉంటుంది పశుపక్ష్యాదులకు ఆ దృష్టి ఉండదు అవి ఎప్పుడూ కూడా ప్రజెంట్లో సుఖంగా ఉంటాయి సో ఇట్స్ ఎ క్వాలిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ఎ డిస్క్వాలిఫికేషన్ అనేవి ఇక్కడ క్వాలిఫికేషన్ కింద చెప్తున్నారు సందర్భాన్ని బట్టి వేద శ్వస్తనం వేద లోకాలోకము లోకములు అంటే భోగ్యములు భోగ్యములు యొక్క సాధనానికి అలోకము అని లోక్యతే భుజ్యతే అనేది లోక లోక అంటే భోగ్యము ఇప్పుడు ఈ భోగ్యము అంటే భూ భూ భూ భోగించటానికి భోగించట భోగించబడే పదార్థము అది అది లోకము ఆ పదార్థాన్ని అక్వైర్ చేసే సందర్భంలో భోగం ఉంటుందా దుఃఖం ఉంటుందా దుఃఖమే ఉంటుంది కదా అభోగం ఉంటుంది దుఃఖం అంటే అభోగం ఉంటుంది ఇప్పుడు పొద్దున్న ఎనిమిదింటి నుంచి సాయంకాలం ఐదింటల దాకా మీరు పనిచేశారనుకోండి మీకు వేజస్సు ఇస్తారు ఆ వేజస్తో రాత్రిపూట ఉల్లాసంగా కడుక్కకుండా భోజనేసి విశ్రాంతి తీసుకోవచ్చు సో రాత్రి మీరు ఆ వేజస్సు యొక్క ఫలాన్ని అనుభవిస్తారు అది లోకము భోగము పొగలు అది భోగమా అభోగమా అభోగం అంతేతనే ఆలోకం లోకాలోకవు సో భోగములు భోగ సాధనములు ఇవి మనిషికి తెలిసినట్టుగా మిగతా ప్రాణులకు తెలియవు కాబట్టి వేద లోకాలోకం తర్వాత ఇంకా అన్నిటికంటే ప్రధానమైన లక్షణం మర్త్యేనామృతమీప్సతీ అది ఇప్పుడు మర్త్యేనా అంటే నశించి దానితో అమృతం నశించని దానిని కోరుతాడు నశించి దేవుటి కర్మ చిన్న పూజ చేస్తాడు స్వర్గం కావాలంటాడు ఇది నశించిపోతుంది ఒక గంటలో పోతుంది ఆ స్వర్గం మాత్రం కల్పాంతం ఉంటుంది లేకపోతే జ్ఞానం అఖండాకార వృత్తి అలా పుడుతుంది అలా పోతుంది కానీ ఆ జ్ఞానం వల్ల వృత్తి శాశ్వతంగా ఉండదు వృత్తి శాశ్వతంగా ఉంటే ఇంకా అద్వైతం వృత్తి ఆత్మలో విలీనమైపోతుంది ఆత్మే మిగులుతుంది కాబట్టి వీడు పుట్టి నశించే పుట్టి విలీనమైపోయేటువంటి వృత్తితోటి అఖండాకార వృత్తితో జ్ఞాన వృత్తితో అమృతస్వరూపమైన ఆత్మని పొందాలని కోరుతాడు అలా సో ఓ పెసరంత పట్టుకుని ఆ మత అనంతాన్ని తన వైపుకు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు అలాగంటే గొప్ప వివేక శక్తి కలవాడు మర్తీ అయినా అమృతం ఇపుస్తుతి మానవుడు అటువంటి వాడు ఇంక లాటరీ ఉందంటే మర్తీ అయినా అమృతం వేపుస్తే అండి లాటరీ ఒక రూపాయి వేస్తానంటాడు లక్ష కావాలంటాడు పూర్వం అలా అనుకునేవారు ఇప్పుడు లక్ష ఎవరికి ఆనదం వీడు పది రూపాయలు వంద రూపాయలు వేస్తాడు కోటి కావాలంటాడు సో ఎనీవే సో మర్చిఐనా అమృతం వేపుస్తుంది వేసీదో ఒక పెసరంతా కావాల్సింది కొండంత ఈ లక్షణం మనిషికే ఉన్నది ఏవం సంపన్న సో మనుష్యుడు ఈ విధంగా అనేక రకములుగా సంపన్నుడు అంటే సమృద్ధంగా అనేక సామర్థ్యములు కలవాడు అధేతరేషా పశూనాం అశనాయే అశనాయా పిపాసేవా అథ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇతరేషాం పశూనా మిగిలిన ప్రాణులకి కేవలము అశనాయా పిపాసే ఏ వాటికి ఉన్న విజ్ఞానం అంతా అభివిజ్ఞానం అంటే ఇంద్రియాభిముఖమైన విజ్ఞానమే ఉంటుంది ఇంద్రియాలకి సంబంధించిన విజ్ఞానం ఓపెసరంత ఉంటుంది ఏదో చూస్తాయి వింటాయి చెప్తాయి అంతకంటే ఇంక ఎక్కువ ఉండదు తర్వాత వాటికి ఉన్న ప్రధానమైన ప్ర ప్రధానమైన ప్రయత్నం అంతా కూడా ఆకలి దప్పిక అశనాయా పిపాసే అశనాయా అంటే ఆకలి పిపాస అంటే దప్పిక రెండు కలిపి ద్వంద్వం చేస్తే అశనాయా పిపాసే ఆకలి దప్పికలే వాటికి ఉన్నటువంటి పరిజ్ఞానం అంతకంటే ఎక్కువ పరిజ్ఞానంతో అవి ఉండవు ఇప్పుడు ఆ ఉందనుకోండి అది మేతమేసేసి నీళ్లు తగేస్తే అలా కూర్చుని ఉంటుంది ఇప్పుడు సినిమాకి వెళ్తే బాగుంటుంది అయితే టీవీ కొనుక్కుంటే బాగుంటుంది అని ఇలాంటి ఆలోచనలు దానికి రావు బోర్ కొట్టేస్తుంది ఎంటర్టైన్మెంట్ లేదు ఈ సమస్య దానికి ఉండదు అభివిజ్ఞానం ఇంతకే పరిమితమై ఉంటుంది అంచేతనే మానవుడు అన్ని విధాల బాగా ఉన్నతిని చెంది ఉన్నాడు ప్రకృతి యొక్క పరిణామంలో కాబట్టి ఇక్కడ మానవుడికే ఈ శాస్త్రము బోధింపబడుతోంది అంచేతనే ఈ ప్రకరణంలో మానవ దేహాన్నే పిక్చర్గా తీసుకున్నారు మిగతాదేహాలు కూడా బ్రహ్మలో భాగమే ది సేమ్ కాన్సెప్ట్ అప్లైస్ టు దెమ్ ఆల్సో బట్ దే ఆర్ నాట్ రిలవెంట్ టు అప్లైస్ ఆల్ బట్ నాట్ రిలవెంట్ ఇది శ్రుత్యంతర దర్శనాత్ సో ఈ విధంగా మరొక వేద భాగంలో ఈ విధమైన విస్తారమైన వర్ణన మనకి కనబడుతోంది స హి పురుష ఇహ విద్య ఆంతరతమం బ్రహ్మ సంక్రామయమిష్ట సో ఈ విధంగా జనరల్గా చెప్పి ఇంకా స్పెసిఫిక్గా చెప్తున్నారు ఆ పురుషుడు కి ఆ పురుషుడికే ఇష్ట ఇక్కడ బోధించాలని శృతి ప్రయత్నం చేస్తోంది ఆ పురుషుడికి ఏవి ఏమిటి వాడికి ఏమిటి సంక్రమింపది సంక్రమింపజయనవంటే పొందించటం సంక్రామయుష్ట ఆ పురుషుడే పొందించుటకు ఇష్టపడుతున్నాడు శృతి ఇష్టపడుతోంది వాటిని పొందించాలి ఏమిటి పొందించాలి బ్రహ్మ బ్రహ్మని పొందించాలి ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి పొందించాలంటే ఆంతరతమం బ్రహ్మ ఈ పురుషుడు దేహమే తాను అనుకుంటున్నాడు కానీ కాదు ఇంకా దేహం కంటే వెనక్కాలి ఇంకొకటి ఉంది అలాగా ఇన్నర్మోస్ట్ ఇన్నర్ ఇన్నర్ ఆంతర అంటే ఇన్నర్ ఆంతరతమం ఇన్నర్మోస్ట్ ఇన్నర్మోస్ట్ స్వరూపము వాడికి బ్రహ్మ వాడి అలాగే ఉంది అక్కడ బ్రహ్మయే అయి ఉన్నది కానీ వీడికి ఆ సంగతి అది చెప్పాలి విద్య జ్ఞానము ద్వారా ఇన్నర్మోస్ట్ స్వరూపమైనటువంటి బ్రహ్మను పొందించాలి వీడిని తద్వారా వీడు ఉద్ధరింపబడతాడు ఈ సంసార బంధం నుండి విముక్తుడవుతాడు అని శృతి ఇష్టపడుతోంది అది శృతి యొక్క ఇచ్చ అందుకోసమే పురుషుణ్ణి గురించి మాట్లాడుతోంది శృతి పురుషుడికి బ్రహ్మని ఇవ్వని చెప్పాలనుకుందండి అందుకోసం పురుషోన్నర సమయ అని అంటుంది పశువుకి చెప్పాలనుకోవట్లేదు అది అంచేతన ఇక్కడ పురుషుణ్ణి స్వీకరించటము జరిగినది ఇహా అంటే ఈ ప్రకరణంలో ఈ ఉపనిషత్తులో తాహ్యాకాల విశేషు అనాత్మసు ఆత్మభావితాబుద్ధి अनालब्य विशेष कंचि सहसा अंतरतम प्रत्यात्म निरालना चर्मशापुरशु न को अनवो नक సో వాడు ఎలా ఉన్నాడంటే బాహ్యాకార విశేషు అనాత్మసు ఆత్మభావిత బుద్ధి తస్య బుద్ధి వాడుకో బుద్ధి ఒకటి కానీ ఈ బుద్ధి ఎటువంటిది ఆత్మభావిత బుద్ధి కూడిన బుద్ధి ఆత్మభావిత అంటే ఆత్మభావనోపేత ఆత్మభావనతో కూడిన బుద్ధి ఏమిటి ఆత్మభావన అంటే చూడండి అనాత్మసు ఆత్మభావిత ఆత్మ కాని వాటి ఎందు ఆత్మ అనే భావనతో కూడిన బుద్ధి వీడు కలిగి ఉన్నాడు అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది ఆత్మ కాని దాన్ని పట్టుకుని ఇదే ఆత్మా అని పట్టు వీడు వీడిని అనాత్మసు ఆత్మభావిత బుద్ధి ఏమిటంటే అనాత్మలు అంటే ఏమి బాహ్యాకారమే వీడు ఆత్మ అనుకుంటాడు బాహ్యాకార విశేషు బాహ్యాకారం ఒకటి ఉందిగా నేను మగవాడను సో మగధనము అంటే పురుషత్ మగధనము అంటే మేల్నెస్ అది నా నేను అని వాడు ఆత్మయందు ఆ జెండర్ని అధ్యారోపణ చేసేట లేదా అది ఒక బాహ్యాకార విశేషం విశేషం అంటే పర్టికులర్ స్పెసిఫిక్ స్పెసిఫిక్ బాహ్యాకారం ఇంకో బాహ్యాకారం చెప్పంటారా మీకు అనదర్ బాహ్యాకార అహం క్షత్రియ నేను క్షత్రియుడు నేను శ్రీశైలం వెళ్ళాను అక్కడ శ్రీశైలం వెళ్ళగానే ఎక్కడో వెళ్ళేటండు భిక్ష చేయాలి మకాం మకాన్ చేయాలి భిక్ష చేయాలి శివుడు ఇవ్వడుగా భిక్ష ఎవరో వీళ్ళే ఇవ్వాలిగా సో ఎదురుకుండా క్షత్రియ సమాజము కనబడుతుంది నేను అక్కడికి వెళ్ళాను ఆ ఏమండే నేను సాధుని ఇవాళ భిక్షకు వస్తున్నాను ఇక్కడ స్నానం చేస్తాను మీరు రూమ్ ఇవ్వండి నేను భిక్ష కూడా ఇక్కడే చేస్తాను ఇది క్షత్రియులకే ఇస్తా నేను క్షత్రియుండే అహం క్షత్రియ అలాగా మీరు క్షత్రియ సాధువు అంటే బ్రహ్మ ఎందు అన్నీ అంతర్గతం అయ్యా బ్రహ్మని అన్నీ అంతర్గతం క్షత్రియ బ్రహ్మ బ్రాహ్మణ అన్న అన్నీ బ్రహ్మే అంటే పాపం వాళ్ళు నాకు భిక్ష అది ఇచ్చారు నాకు తోడుగా ఇంకెవళ్ళు కూడా ఉన్నారనుకోండి సో వాట్ మీన్ ఈస్ సో అదొక చూడండి నేను ఎందు బాహ్యాకార విశేషాన్ని వీడు అధ్యారోపణ చేసాడ కదా ఐ ఆమ్ బ్యూటిఫుల్ ఇప్పుడు రంగు వేసుకోలేదు తెల్లగా ఉంది ఐమ్ ఐఆమ్ అగ్లీ నవ్ రంగు వేసేసుకున్నాడు ఐ ఆమ్ బ్యూటిఫుల్ ఇప్పుడు చూడండి బాహ్యాకార విశేషాన్ని ఆత్మధ్యాలు ఇలాగే ఉంటుంది సో విశేషేషు అంటే అనేకాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అవన్నీ ఆయన ఎక్కడ చెప్తారు అంచేది బాహ్యాకార విశేషు అనాత్మసు ఆత్మ కానటువంటి వి విభిన్నములైన బాహ్యాకారములయందు ఆత్మభావిత బుద్ధి ఆత్మ నేను ఆత్మే అనే భావనతో కూడిన బుద్ధి వీడికి ఉంది ఇప్పుడు వీడి దగ్గరికి వెళ్ళి అరే నువ్వు ఇవన్నీ అనాత్మలరా నువ్వు ఆత్మ అనుకుంటున్నావు పొరపాటు అని చెప్పింది అనుకో శృతి వాడికి అర్థం కాదండి ఎందుకని ఎప్పటినుంచో ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి జన్మ జన్మాంతరాల నుంచి వాడు పోగేసుకొస్తున్నాడు ఈ రాంగ్ సమాచారం కూడా దాన్ని కూర్చున్నాడు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఇది తప్పని చెప్పారనుకోండి వాడు కోపడతాను నాకు ఇలాంటి అనుభవాలు చాలా అయ్యాయి నేను అని చేతున్నా చెప్పడం మానేశాను ఎందుకంటే ఏదో ఒక దెబ్బ తగిలితే కానీ అనుభవం రాదు కదా ఒక ఆయన పత్రిక వేస్తూ చందాలను శక్త్యానుసారము ఇవ్వను ఇవ్వగలను అని వేస్తున్నారు నేను అక్కడ ఉన్నాను నేను అక్కడ ఉన్నానంటే ఆ సమా ఆ నేను కూడా ఒక భాగం నేను ఆ శక్త్యానుసారము ఆయన రాసిస్తే దాన్ని నాకు చూపించారు మీరు పండితులు కదా చూడండి అంటే చూసి నేను జీవులోంచి పెన్ను తీసి శక్త్యానుసారము ఆ త్యా కొట్టేసి త్యాని హ్రస్వం చేసి శక్తి అనుసారము అని ఇచ్చారు ఇస్తే ఆయన ఆ రాసిన ఆయన నువ్వెవడవో నా